మంచిది సరే ఈ మాయని ఇదేదో మహాభూతం అన్నంత పెద్దదిగా వ్యాఖ్యానం చేసి పెట్టాం కదా దీన్నించి బయటపడే ఉపాయం ఉందా ఉంది ఏమిటా ఉపాయము మామే వయ ప్రపద్యంతే మాయాతాం తరంతితే ఎవరైతే నన్ను మాత్రమే ఏవా ఏవా అనేదా ఏవా అంటే మాత్రమే అని అర్థం దాన్ని అవధారణము సంస్కృతంలో సర్వం వాక్యం సావధారణం అను నియమం ఒకటి ఈ మాయ నుంచి బయటపడాలి అంటే ఎలాగా అంటే మామేవ ప్రపద్యంతే అంటే మీరు ఆ పరమేశ్వరుణ్ణి మాత్రమే శరణు వేడాలి అంటే మల్టిపుల్ శరణాగతి పనికి రాదు ఎందుకంటే మల్టిపుల్ శరణాగతిలో మళ్ళీ మాయ ప్రవేశించేసింది ఇప్పుడు మనం ఏం చేస్తాం ధనాన్ని శరణు వేడతాం రాజకీయ అధికారాన్ని శరణ వేడుతాము తర్వాతేమో ఇల్లు వాకిలి భార్యాభర్త పిల్లలు వీళ్ళందరినీ కుటుంబ సభ్యులందరినీ శరణ వేడుతాము తర్వాత దీనికి ఈ దేవుడు దానికి దేవుడు అంటూ దేవుణ్ణు అరడదని మొక్కలు చేసి అరడదని ముక్కల్ని శరణ వేడుతాము ఆ దాన్ని శరణాగే తండ్రం ఎన్నెన్నో ఇన్సూరెన్సులు ఏమిటి ఇన్సూరెన్స్లు సపోజ్ హెల్తే తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటికి ఉంటాడు ఏదో మెట్లైఫో ఏవో కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటాడు ఓకే సంతృప్తి కలగదు అంటే ఆ ఇన్సెక్యూరిటీ పోదు ఇన్సెక్యూరిటీ ఉన్నవాడే కదా ఇన్సూరెన్స్ కొనేది ఇన్సెక్యూరిటీ పోదు ఊడు ఊరికేవాడు అంటాడు అలాగా వాడు ఇన్సూరెన్స్ వాడు అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంది ఏమన్నా ఉంటుందంటే కల్కే కల్కే భార్యమే సోచో సబ్ ఉఠాకర్ జీవో అంటాడు అదంతా తప్పది రేపటి గురించి ఆలోచించి భయపడేవాడు సర్ ఉఠాకర్ క్యాచ్యేగా భయ్ రేపటి గురించి అది భయపడేవాడు అలా భయపడుతూ ఉంటాడు తప్ప తలకాయ పైకెత్తుకునే జీవిస్తాడు వాడు తలకాయ ఏవి జీవించదంతా భ్రాంతి సో ఇన్సూరెన్స్ చేస్తాం మంచిది ఇన్సూరెన్స్ చేయటం అవసరం నేనేం కాదంటలేదు ఇన్సూరెన్స్ చేశారు ఆ ఇన్సెక్యూరిటీ అభద్రత పోతుందా పోదు పోక ఏం చేస్తారు ఇల్లు ఇల్లు వాకిలి పెట్టుకుంటే మనకు అనారోగ్యం చేసినప్పుడు ఇల్లు వాకిలి మనల్ని ధరిస్తాయి అని ఇల్లు వాకిలి పెట్టుకుంటాడు పోనీ ఇప్పుడు పోయిందా అభద్రత పోలేదు భార్య భర్త పిల్లలు కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు అందరూ ఉంటే మనకు అనారోగ్యం చేసినప్పుడు వీళ్ళు రక్షణ కల్పిస్తారు అని అనుకుని వీళ్ళందరినీ పెట్టుకుంటాడు ఇప్పుడు పో అది కూడా అది కూడా ఇన్సూరెన్స్ కిందే లెక్క పెట్టుకుంటే ఇప్పుడు పోని పోయిందా అభద్రత పోలేదు జాతకం చూపించి ఈ గ్రహం కుజ్ దోషం ఉంది ఈ కుజుడికి పూజలు చేసేస్తే మనకి అభద్ర హెల్త్ బాగుంటుంది అని చెప్తాడు కూడా మీకు హెల్త్ బాగుండాలంటే కుజుడికి పూజ చేయమంటాడు సూర్యుడి ముందు నిలబడి సూర్య నమస్కారం చేయరా హెల్త్ బాగుంటుందని చెప్పడం ఎవడిపించి వాడికి ఆనందం సో పూజ చేయమంటే ఆ కుజుడి పూజలు మొదలు పెడతాడు ఏమంటే పోనీ ఇప్పుడు ఏమైనా వీడికి అభద్రత పోయి ఇలాంటి ఇన్సూరెన్స్లో డజన్ ఉంటాయి వీడి దగ్గర ఇప్పుడు నేను నాలుగు ఎక్కట వేసుకోండి ఇంకో రెండో మూడో వాడి తెలివితేటలను బట్టి వాడు ఇంకో రెండో మూడో పెట్టుకుంటాడు అపోలో హాస్పిటల్ పక్కన దగ్గరలో ఉండే ఫ్లాట్ ఒకటి అది తీసుకుని అక్కడ మకాం పెడతాడు ఊరికే మీకు మాట వరసకి చెప్పా ఇలాంటివి ఒక అర డజన్ ఇన్సూరెన్సులు పెట్టుకుంటాడు పెట్టుకుని మరింత రెట్టింపైన భయంతో బతుకుతూ ఉంటాడు ఓ మహాత్ముడు చెప్పాడు నువ్వు ముందు ఇన్సూరెన్సులు అన్నింటినీ డిస్మాంటిల్ చేసేవి ఉన్నాడు డిస్మాంటిల్ చేసేసి ఏ ఇన్సూరెన్సు లేకుండగా ఏ సెక్యూరిటీ అనేది లేకుండగా అలా గాల్లో నిలపడం ముందు నిలబడి హే దేవుడా నాకు ఏ ఇన్సూరెన్సు లేదా నువ్వు ఒక్కడవే నాకు ఇన్సూరెన్స్ అని దేవుడి నువ్వు నువ్వు శరణాగతి చేయి అప్పుడు నీకు అభద్రత అంటే ఏమిటో తెలియదు నీ ఇన్సెక్యూరిటీ అంతా కూడా పటాపంచలైపోతుంది అని చెప్పాడు మనం సెక్యూరిటీ క్రియేట్ చేసుకుంటాం విత్ ఇన్ దట్ సెక్యూరిటీ మనం ఇన్సెక్యూర్గా బతుకుతాం ఏ సెక్యూరిటీ లేనివాడు ఇన్సెక్యూరిటీ అంటే ఏమిటో తెలియకుండా బతికేస్తూ అని చెప్పారు మహాత్మా కాబట్టి శరణాగతి చేసేప్పుడు ఇన్ని మల్టిపుల్ సోర్సెస్ని శరణ శరణాగతి చేస్తే అది సెక్యూరిటీ అవ్వదు మామేవ ఏ ప్రపత్తి అంటే నేను ఆ పరమేశ్వరుని ఒక్కడిని మాత్రమే శరణాగతి చేశాను అని శరణాగతి చేసి మేరేకో గిరిధర్ గోపాల్ ఆవు కోయి నహి సంథింగ్ లైక్ దాట్ నాకు ఆ గిరిధర గోపాలుడొక్కడు మాత్రమే రక్ష మరి నాకు ఇంకెవ్వరూ లేరు ఆ ఒక్కడే నాకు రక్ష నాకెవళూ లేరు అని ఉళ్ళ వాళ్ళందరికీ చెప్పకూడదు ఇంట్లో వాళ్ళకి తనలో తాను అలాగే భావన చేసుకోవాలి ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అయితే మరి మేముందాము మీకున్నాం కదా మీకేం కావా మేము అని వాళ్ళు పాపం ఎవళ్ళని డిస్టర్బ్ చేయకూడదు నాకు ఈశ్వరుడు తప్ప మరొకటి లేదు మామేవ ప్రపద్యంతే తర్వాత ఏవా ఏ పక్కన పెట్టండి ఏవ ప్రపద్యంతే ఎవరు ఎవరైతే శరణాగతి చేస్తారో వారు మాత్రమే మాయను అతిక్రమిస్తారు ఏ ప్రపద్యంతే ఏవా ఎవరు శరణాగతిని మాత్రమే నమ్ముకుంటారో వారు మాత్రమే ఈ మాయను తరిస్తారు ఏ ప్రపద్యంతే తే మాయాం తరంతి ఏవా అక్కడ పెట్టండి ఏవా తీసుకెళ్ళి ఎవరైతే శరణాగతి చేస్తారో వారు ఈ మాయను తరించి తీరుతారు నిస్సందేహంగా తరిస్తారు అని ఏవాని అలా జరిపి జరిపి జరిపి నాలుగు చోట్లకి జరిపి నాలుగు వాక్యాలు తయారు చేయొచ్చులేదు ఆ ఏవాని అలా చూసుకోవాలి సర్వం వాక్యం సావధారణం మామేవ ప్రపద్యంతే నన్ను మాత్రమే శరణాగతి చేయాలి ఈ శరణాగతి గురించి చెప్తో శ్రీకృష్ణుడు ఇందాక నేను అన్నాను ఇప్పుడు రిలవెంట్ కామైస్తైస్తైర్ హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవత ఇప్పుడు అంటే ఆయా కామనల చేత అపహరించబడిన జ్ఞానము గలవారై ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉంటారు శరణాగతి చేస్తూ ఉంటారు అని గీతలో గీతల వాక్యం నేను ఈ దీనికి దృష్టాంతంగా చెప్పాలంటే నాకు ఒక దృష్టాంతంగా కనపడింది చాలా మంచి దృష్టాంతం అని నాకు అనిపించింది నాకు అనిపిస్తే ఏమైనట్టు మరి మీకు అనిపించాలి ఎందుకంటే అల్టిమేట్గా మీరే ప్రమాణం నేను చెప్పిన దృష్టాంతం బాగుంది ఈ దృష్టాంతం అని మీరంటే నా అండర్స్టాండింగ్ కరెక్ట్ అనమాట లేదు ఏమిటి ఇలా ఉంది ఏమిటి దృష్టాంతం అని మీరు అన్నారనుకోండి పోయిందంతే ఈ దృష్టాంతం ఏంటంటే నేను ఒక కమర్షియల్ చూసాను చాలా చిత్రాతి కమర్షియల్ ఏమిటంటే చూడండి మీరు హనుమంతుడిని పూజించండి కమర్షియల్ హనుమంతుడిని పూజించుకొని కమర్షియల్ కమర్షియల్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఏమండి ఈ హనుమంతుడికి ఐదు ముఖాలు ఉన్నాయి ఎందుకు ఐదు ఎందుకు ఉండాలి వై ఫైవ్ వై నాట్ ఫోర్ వై నాట్ త్రీ ఆర్ వై నాట్ సెవెన్ ఆర్ ఎయిట్ లేదో పంచ పంచ్ అంటే అది వినడానికి బాగుందో సంథింగ్ ఐదు ముఖాలు ఉన్నాయి వాడి తెలివితేటలు కూడా దీంట్లో ఈ ఫస్ట్ ముఖాన్ని పూజిస్తే మీకు ధనం బాగా వస్తుంది సెకండ్ ముఖాన్ని పూజిస్తే మీకేమో రక్షణ బాగుంటుంది థర్డ్ ముఖాన్ని పూజిస్తే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు ఫోర్త్ ముఖాన్ని పూజిస్తే మీ కోరికలన్నీ తీరుతాయి ఫిఫ్త్ ముఖాన్ని పూజిస్తే మీకేదో వస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి ఐదు రకాల కోరికలను బట్టి ఐదు ముఖాలు వచ్చాయా లేదా అలా కనపట్టలేదు దాని ముఖం చూస్తే తెలియట్లేదు ఐదు రకాల కోరికలను అకామిడేట్ చేయటం కోసం వీడు ఐదు ముఖాలు పట్టుకొచ్చేయడం అని మీకు తెలియట్లేదు ఈ ఐదు ముఖాలు పూజ చేయడం పొనింట్లో కూర్చునివి పూజ చేస్తాడు మీరు చేయక్కర్లేదు పూజ మీ బదులు మేము చేసేసాము కవచం ఒకటి తయారు చేసాము ఆ రేకు ముక్క మీకు పంపిస్తాము మీరు తొమ్మిది రూపాయలు మాకు పంపిస్తే ఆ రేకు ముక్క మీరు జేబులో పెట్టుకుని తిరిగేస్తే ఆ ఒక్కొక్క ముఖం మీకు ఒక్కొక్క కోరిక తీర్చేస్తూ ఉంటుంది క్యా బాత్ హే హనుమంతుడు విని ఆయన మతిపోతుంది వారి వేళ నాకు ఐదు ముఖాలు ఇందుకోసం పెట్టేవరా నువ్వు అనుకుని ఆయన ఆశ్చర్యపోతాడు ఐదు ముఖాలు పెట్టాడని సంతోషించాలా లేదా ఒక్కొక్క ముఖానికి వీడు ఒక్కొక్క కోరికకి లంక పెట్టాడని చెప్పేసి ఆయన దుఃఖపడాలా ఏం చేయాలి సో ఇది దృష్టాంతం సో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే కామైస్తైస్తైర్ హృతజ్ఞానా ఆయా కామనల చేత అపహరించబడిన జ్ఞానము వివేక జ్ఞానము గలవారై ఆయా దేవతలని ఆరాధిస్తూ ఉంటారు మనుషులు దేవతారాధన చేసేప్పుడు ఒక సత్యాన్ని గురించి మీరు ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆ దేవత సకల దేవతాస్వరూపుడు అని తెలుసుకోవాలి మీరు విఘ్నేశ్వరుని పూర్తిస్తున్నారనుకోండి విష్ణువు శివుడు పార్వతి లక్ష్మి సరస్వతి బ్రహ్మదేవుడు ఇంద్రుడు వరుణుడు అగ్ని వీళ్ళందరూ అలా వెయిటింగ్లో ఉన్నారని అనుకోకూడదు వాళ్ళందరినీ తోసేసి ఒక్క విఘ్నేశ్వరుని అలా అనుకోకూడదు తప్పదు ఆ విఘ్నేశ్వరుడు ఇదిగో ఈ సకల దేవతాస్వరూపుడు మరి విష్ణువుని పూజించారు అనుకోండి విష్ణువులో విఘ్నేశ్వరుడు ఉంటాడు పార్వతి ఉంటుంది అందరూ ఆ విష్ణువులో ఉంటారు దే అందరు దేవతలు ఒకే ఈశ్వరునియన్ ఉంటారు ఇప్పుడో పిల్లొచ్చి చిన్న పిల్లవాడు వచ్చి నా చేపట్టుకున్నాడు అనుకోండి నన్ను పట్టుకున్నట్టా కదా కాళ్ళు పట్టుకుంటే ఇంకొకటి పట్టుకున్నట్టా నన్నే పట్టుకున్నట్టు వాడు వచ్చి వెనకాల నుంచి వచ్చి నడ్డి మీద వాలేడు అనుకోండి పిల్లవాడు నన్ను పట్టుకున్నట్టే కాబట్టి నన్ను పట్టుకోవాలంటే మొత్తం అంతా అలా పట్టేసుకో అలాగే దేవుణ్ణి పట్టుకోవాలి అంటే ఏ దేవతని పట్టుకున్నా ఆ దేవుణ్ణి పట్టుకున్నట్టే మీరు భేదబుద్ధి కల్పించారు అంటే ఈ భేద బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన కామైస్తైస్తై లక్ష్మి వేరు సరస్వతి వేరు ఎందువల్ల ఎందువల్ల మాయాశక్తి ఒక్కటే అది పరమేశ్వరుని కంటే భిన్నంగా కూడా లేదు కానీ మనకి లక్ష్మి వేరు పరమే సరస్వతి వేరు ఎందుకో తెలుసిన మనకి చదువుకు మీద కోరుకుంటే సరస్వతి డబ్బు మీద కోరుకుంటే లక్ష్మి సపోజ్ శత్రువు నాశనం అయిపోవాలని కోరుకుందనుకోండి మీరు లక్ష్మిని పూజిస్తారా సరస్వతిని పూజిస్తారా ఇద్దరిని పూజించరు ఇంకొక ప్రత్యంగిరా దేవేనో దేవత ప్రత్యేకంగా శత్రువులను నాశనం చేయడం కోసం రిజర్వేషన్లో ఉంది ఆమె ఆమెని పూజించాలి క్యా బాధ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది కామై స్థైస్తై కృతజ్ఞాన అయ్యా లక్ష్మన్న సరస్వతన్న విష్ణు అన్న మీరు ఏ పేర్లు పెట్టినా ఏ రూపాలు పెట్టినా ఇవన్నీ కూడా ఒకే పరమాత్మతత్వముందు అధ్యారూపములు తప్ప ఇంకేమీ కాదు ఆ పరమాత్మను మనం షరణు వేడాలి మామే ప్రపద్యంతే అంచేతన ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క పూజ ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క గురువు అలా పెట్టుకుంటే ఈ సంసారంలో వాడు పరిభ్రమిస్తూనే ఉంటాడు ఆ భ్రమణానికి అంతు బొంతు ఏముండదు ఏదో ఒక మంత్రాన్ని ఒక దైవాన్ని నమ్ముకుని దాన్నే సుఖమైన దుఃఖమైనా మంచైనా చెడైనా అన్నిటికీ దాన్నే నమ్ముకుని అల్టిమేట్గా ఈ జగత్తంతా కూడా మిథ్యా తెలుసుకుని ఆ దైవం కూడా నా స్వరూపమేని తెలుసుకుని మనిషి కృతార్థుడు కావాలి అది మాయను అతిక్రమించుట అంటే అర్థం అది కాబట్టి మాం అంటే ఆత్మస్వరూపం ఆత్మరూపుడనైనా నన్ను శ్రీకృష్ణ భగవాను ఆత్మరూపంగా దర్శించి వీడు మాయను అతిక్రమించాల్సి ఉంటుంది మొత్తానికి శరణాగతి అనే టాపిక్ ఉన్నది ఇక్కడ ఈ శరణ మా ప్రపద్యంతే శరణాగతి చేయుదురో సో ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ మాయను తరించి వేస్తారు దీనికి ప్రహ్లాదోపాఖ్యానం చక్కటి స్థు స్థుతి చక్కటి ఉపాఖ్యానం ఇవన్నీ ఉపాఖ్యానములు అంటే వాటిలో చక్కటి అందమైన ప్రతీక ఉంటుంది ప్రతీకాత్మకంగా ఉంటాయి సింబాలిక్గా ఉంటాయి కానీ ఇప్పుడు ఇవి సింబాలిక్ అని చెప్తే జనం కంగారు పడతారు సింబాలిక్ అని చెప్పడానికి కూడా హెజిటేట్ చేయాల్సి వస్తున్న పరిస్థితి నిజంగా చాలా కంగారు పడతారు నా మధ్యనే వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు ఏమండే ఈ అవతారాలన్నీ హిస్టారిక్ అవునా అడిగారు నేను అన్నాను ఏమంటే నాకు తెలిసి రామావతారం హిస్టారిక్ కృష్ణ అవతారం హిస్టారిక్ మిగతా అన్నీ హిస్టారిక్ కాదో నాకు సరిగ్గా ఐ డోంట్ థింక్ సో అని చెప్పాను ఆయన కష్టపడ్డాడు మనం ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే కూడా మనస్సు కష్టపెట్టుకుంటారు యూ డిడ్ నాట్ లైక్ ఇట్ తర్వాత పూజ్య స్వామిజీ దగ్గరికి వెళ్ళి చెప్పారు ఇలా స్వామి తత్వాధానంద్ గారు రామావతారం కృష్ణావతారం హిస్టారిక్ అన్నారు మిగతా అవతారాలు మైథలాజికల్ అన్నారు దాన్ని మీ అభిప్రాయం ఏమిటని అడిగారు ఆయన ఏ అభిప్రాయం చెప్పలేదు ఎందుకంటే అతని మనస్సుకి తేడా కల్పించడం ఇష్టం లేక దాన్ని దాటేసేసారు ఆ ప్రశ్న ఎలా ఎనివే సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ హిరణ్య కశిపుని యొక్క గాథ చక్కని ప్రతీకలతో నుండి ఉంటుంది అసలు ఆ పేరు నుంచే ప్రారంభం అవుతుంది ధ్రువోపాఖ్యానం కూడా అంతే ఆ పేరు ఉత్నపాదుడు అంటే కాళ్ళు టేబుల్ మీద పెట్టుకునే వాడిని ఉత్నపాదుడు అంటారు కాబట్టి ఆయన యొక్క ప్రథమ భార్య సునీతి మంచి నీతి గలమే రెండో భార్య సురుచి నీతి పక్కాగా లేదు రుచి మాత్రం బాగుంది సో suruchi, niti లేవండి ధృవుడు అల్టిమేట్గా ధ్రువుడు పొందిన లోకం ఏమిటి ధ్రువలోకమే ధ్రువుడు ఇది ఎలాగంటే పూర్వం ఒక మహారాజు గారు ఉండేవారు కామపాలుడు అనే మహారాజు గారు ఉండేవారు అంటే ఆయన ప్రజల యొక్క కోరికలన్నింటినీ తీర్చేవాడు అని అర్థం దానికి ఆయనకి సుబుద్ధి దుర్బుద్ధి అని మంత్రులు ఉండేవారు ఇప్పుడు దీంట్లో మంచివాడేవాడో చెడ్డవాడేవాడో చెప్పండి మీరు ఊహించండి చూస్తాను నేను చాలా తేలిక విల దుర్బుద్ధి అనే మంత్రి విలరి ఉంటాడు తర్వాత పూర్వం మా చిన్నప్పుడు సినిమాల్లో విలన్కి ఆ సరిపడే పేరు పెట్టేవారు ఆ విలన్కి నాగరాజు అని పెట్టేవారు లేకపోతే భూషణ్ రా నాగభూషణం అని పేరు పెట్టేవారు లేకపోతే భుజంగ రావు అని పేరు పెట్టేవారు అంటే ఏమిటి ఏదో కొంత ఆ విలన్కి సరిపడి పెట్టాలి పేరు ఇలాంటి పేర్లు ఏవో అంటే పాం అర్థం పెట్టాలి ఎనివే ఈ ఈ అలా ఉంటాయి హిరణ్యకశ్యపుడు ఉన్నాడు కశిపు అంటే భోగించేవాడు అని అర్థం ఆ డబ్బంతా పోవేసి అవి తింటూ కూర్చున్నాడు భోగాలను అనుభవిస్తున్నాడు అని అర్థం హిరణ్యకశ్యపుడు అంటే ఎనివే ఆయనకి ప్రహ్లాదుడు కొడుకు ప్రహ్లాదుడు అంటే ఆనంద స్వరూపుడు అర్థం అంటే అర్థం ఏంటంటే జ్ఞాని అర్థం ఆయన జ్ఞాని భక్తుడు ఆయన ప్రహ్లాదుడి మీద హిరణ్యకశ్యపుడు యుద్ధాన్నే ప్రకటించాడు ఈ ప్రహ్లాదుడిని నాశనం చేసేయాలి స్వంత కొడుకే అయినా కూడా ఇంకేతనే రాక్షసుడు అన్నారు పాలు ఏం చేసుకుందంటే తను పెట్టిన గుడ్లను తనే తినేస్తుంది టైగరు పెద్ద పులి తన పిల్లల్ని తనే మింగేస్తుంది ఇది హిరణ్యకేషపుడు అలడివాడు రాక్షసుడు కదా మరి సో ప్రహ్లాదుని సంహరించడానికి ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నం చేయటంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాదు ప్రహ్లాదుడు హ్యాపీగానే ఉంటాడు అప్పుడు హిరణ్యకేషపుడు ఏం చేస్తాడంటే వాడికి ఇంకో అసురుడు ఉన్నాడు శంబరాసురుడు అని ఒకడున్నాడు ఈ శంభరాసురుణ్ణి స్మరిస్తాడు స్మరించగానే వాడు కనపడతాడు వాడు మాయావి మహామాయావి అనేక మాయలని సృష్టిస్తాడు సో ఆ హిరంగకషకుడు వాడికి చెప్తాడు ఈ ప్రహ్లాదుడు ఉన్నాడు వీణ్ణి నీ మాయలు పన్ని వీణ్ణి నశ నశింపజేయాలి అంటాడు అంటే శంబరాసురుడు అంటాడు ఇదంత పని అని మాయలు సృష్టిస్తాడు ప్రహ్లాదుడి మీద ప్రహ్లాదుడికి ఎలా ముందు దూరంగా ఓ పెద్ద పర్వతం కనపడుతుంది ఆ పర్వతం అలా లేచి వచ్చేసి మీద పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది అలాగ ఉనికిపోతుంది భయంతో పర్వతం లేచి వచ్చి మీద పడ్డామంటే సముద్రం కనపడుతుంది ఆ సముద్రం లేచి వచ్చి తన మీద పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ మాయలు కల్పిస్తాడనమాట ఈ మాయలు కల్పిస్తే ప్రహ్లాదుడు ఆ మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడడం కోసం ఏం చేస్తాడంటే ఆయన శ్రీరాముని అదే శ్రీహరి యొక్క నామాన్ని స్మరిస్తాడు ఉన్నమో నారాయణ ఉన్నమో ఆ నారాయణుణ్ణి స్మరిస్తాడు ఈ నారాయణ మంత్రం యొక్క ప్రభావం చేత ఈ మాయలన్నీ కూడా చల్లా చెదరైపోతాయి చేసిన ఎఫర్ట్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి అప్పుడు శంభరాసురుడు వచ్చి హిరంగ నా వల్ల కదా ఈ మాయ ప్రయోగిస్తే ఫెయిల్ అవ్వడం అన్నది నేను ఎప్పుడూ ఎరగను నాకే డౌట్ వస్తుంది ఇప్పుడు నా దగ్గర ఉన్న మాయలు పనికి వస్తాయా అని ఆ కురాని నేనేం చేయలేను అనేసి లేచే కవితం సో ఇవి అని ఒక కథ మీకు కనపడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మనము పూర్ణమైన భక్తితో శరణాగతి భావనతో ఈశ్వరుని యొక్క నామాన్ని స్మరించినట్లయితే ఈ సంసారము మాయను అతిక్రమించి గల అతిక్రమించగలుగుతాము అని ఆ కథ యొక్క సారాంశం ప్రహ్లాదోపాఖ్యానం అటువంటి అద్భుతమైన ప్రతీకలతో నుండి ఉంటుంది కాబట్టి సో ఎవరైతే నన్ను శరణాగతి చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఈ మాయను అతిక్రమించి వేస్తారు శరణాగతి శరణాగతి తత్వాన్ని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మామేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే ఈ శరణాగతి గురించి మనం అనుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అంటే ఒకటి మధుసూదన సరస్వతి ప్రపత్తి ప్రపథ్యంతే అంటే ప్రపత్తి అంటే శరణాగతి దీని మీద మధుసూదన సరస్వతి ఏమన్నారంటే భక్తి రసాయనం గ్రంథంలో భక్తి గురించి మాట్లాడుతూ మా తస్యై వాహం మమైవాసౌ స ఏ వాహమితి త్రిధ అంటే మీరు ఆ భగవద్భక్తిని అభ్యాసం చేసుకుంటూ పోతే అది పరిపక్వం అవుతున్న కొలది మీకు బాగా ప్రోగ్రెస్ అవుతుంది ఫస్ట్ స్టేజ్ ఏమిటి తస్యవ అహం మనకి జగత్తు కనబడుతూ ఉంటుంది ఎదురుకుండా నేను ఈ జగత్తులో పడి ఉన్నాను కానీ జగత్తు ఎందు పూర్ణమైన వైరాగ్యం అయితే ఉండాలి లేకపోతే శరణాగతి చేయలేరు కాబట్టి నేను ఈ జగత్తులో కానీ ఈ జగత్తునకు చెందినవాడను కాను నేను ఆ ఈశ్వరునకు చెందినవాడను ఈశ్వరుని యొక్క అనుభవం ఇంకా కలగలేదు కదా ఈశ్వరుడు పరోక్షంగా ఉన్నాడు కాబట్టి తస్యైవ కనుక నేను ఆ ఈశ్వరునకు మాత్రమే చెందినవాడను ఉన్నది జగత్తులోనైనా ఈశ్వరునకు చెందినవాడను ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ రైల్లో పడుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు ఓవర్ నైట్ జర్నీ రైల్లో బెర్త్ పడుకుని నిద్రపోయి ప్రయాణించేస్తూ ఉంటాడు రైల్లో ఉండి ఏమనుకుంటాడు నేను ఈ రైలుకు చెందినవాడను రైల్వే డిపార్ట్మెంట్కు చెందినవాడని అనుకుంటాడా నేను అక్కడ ఇల్లుంది హైదరాబాద్లో మా ఇల్లుంది భార్యాపిల్లలో అంతా అక్కడున్నారు నేను ఆ ఇంటికి చెందినవాడను ప్రస్తుతానికి రైల్లో ఉన్నా ఆ ఇంటికి చెందినవాడను అనుకుంటాడు అలాగే అనుకుంటాడు కదండీ యూనివర్సిటీ హాస్టల్లో ఉంటాడు పిల్లవాడు స్టూడెంట్ యూనివర్సిటీలో ఉన్నాను కానీ నేను మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు ఆ ఇంటికి చెందినవాడను అనుకుంటాడు అలాగే మనం కూడా ఈ జగత్తులో నేనున్నాను ఈ జగత్తుకు చెందినవాడను కాను ఆ ఈశ్వరుకు చెందినవాడను మమైవాంశో మమైవ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన పదిహేను అధ్యాయులో వస్తుంది కాబట్టి నేను ఈశ్వరుని యొక్క అంశము తప్ప ఈ జగత్తుకు చెందినవాడను కాను దీనికి చక్కటి దృష్టాంతం చూడండి ఇప్పుడు సముద్రతరంగా ఉంటుంది కెరటం ఈ కెరటం ఏం చేస్తుంది సముద్రాన్ని విడిచిపెట్టేసి వేగంగా బీచ్ని కౌగులించుకునే ప్రయత్నం చేస్తుంది కదా కానీ కెరటం సముద్రానికి చెంది ఉంటుందా బీచ్కి చెంది ఉంటుందా సముద్రానికే చెంది ఉంటుంది మనం కూడా ఈ జగత్తుని కౌగులించుకోవాలన్న విశ్వ మనం చేస్తాం ఎంత ప్రయత్నం చేసినా ఆ జగత్తు నుంచి జారిపోతూ ఉంటాం కెరటం ఎంత సముద్రం బీచ్లోకి వచ్చినా మళ్ళీ సముద్రంలోకే జారిపోతూ ఉంటుంది బీచ్ మీద ఉండలేదు అలాగే మనం కూడా ఈ జగత్తుని వాటేసుకునే ప్రయత్నం చేస్తాం పట్టుకునే ప్రయత్నం చేస్తాం ఆ జగత్తు మనం పట్టుకోలేము అది మన చేతిలో నిలబడదు మనం ఎంత పట్టుకుందాం అనుకున్నా ఈశ్వరులోకి వెళ్ళిపోతూ ఉంటాం రాత్రి జాగ్రత్త అవస్థ అంతా కూడా జగత్తును పట్టుకునే ప్రయత్నం చేస్తాడు అలసిపోతాడు జగత్తు దొరకదు పట్టుకుని అప్పుడు ఈశ్వరులోకి అలసిపోతాడు మళ్ళీ ఈశ్వరునించి బయటకు వస్తాడు బయటకు వచ్చి మళ్ళీ జగత్తును పట్టుకుందాం అనుకుంటాడు పట్టుకోలేడు అది అలా పట్టుకున్నట్టు దొరికినట్టుగా ఉంటుందో మళ్ళీ దారిపోతూ ఉంటుంది మళ్ళీ ఈశ్వరంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి తస్యైవాహం నేను ఆ ఈశ్వరుకు మాత్రమే చెందినవాడను ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ శరణాగతి నేను ఒకసారి రామ్ శుకదాస్జీ మహారాజుని కలిశాను ఏదో సందర్భంలో కలిశాను కలిసి వారి దగ్గర వచ్చేస్తుంటే వారు సందేశం ఇచ్చారు ఏమిటంటే ఆ సందేశం హే సాధో తెలుసుకో మనం ఈ జగత్తుకు చెందిన వాళ్ళం కాదు మనం ఈశ్వరుణకు చెందిన వాళ్ళము అని తెలుసుకో చెప్పారు ఆయన సందేశం అది తర్వాత నేను గమనించాను ఆయన రచనల్లో పుస్తకాల్లో అక్కడక్కడ రాసి ఉంటుంది తుమ్ ఏ జగత్కా నహి హో తుమ్ ఈశ్వర్ కా హో అంటో అలాగేదో రాసి ఉంటుంది కాబట్టి అటువంటి ఆ దృఢమైన ఆ అండర్స్టాండింగ్ ఆ ప్రజ్ఞ ఆ రకమైన భావన తర్వాత ఆ రకమైనటువంటి కన్విక్షన్ ఎప్పుడైతే మనకు వస్తుందో దాన్ని ఫస్ట్ స్టేజ్ ఆఫ్ శరణాగతి అంటారు తస్యైవాహం తర్వాత మమైవాసం ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడో దూరంగా ఉండడం కాదు మన ముందు విస్తరించి ఉన్నాడు విష్ణు అంటే అర్థం అది మనం ఏం చేసామంటే విష్ణు అంటే ఎవడో ఒక ఆయన అక్కడ పట్టుపంచేది కట్టుకుని అలా డ్రెస్అప్ అయిపోయి కూర్చుని ఉంటాడని అనుకోవడం చేత ఆ పదానికి ఉండే శోభ మనకి అందకుండా పోతుంది విష్ణువు అంటే సర్వం వ్యాపకుడు వివేష్టి ఇది విష్ణు సూర్యుడు ఎలా అయితే తన కిరణములతో సర్వమును వ్యాపించి ఉంటాడో ఆ విధంగా ఆత్మచైతన్య రూపంగా సర్వ ప్రాణులను వ్యాపించి ఉంటాడు విష్ణువు ఆయనకి శిపివిష్టహ అని పేరు అధ్యతనే ఎనివే సో ఈ సర్వ జగద్రూపంగా నా ముందు విస్తరించి ఉన్నటువంటి ఈశ్వరుడున్నాడు ఆ ఈశ్వరుడుకు నేను భక్తుడను ఆ ఈశ్వరుడనకు చెందినవాడను అని ఎక్కడో ఉన్న ఈశ్వరుణ్ణి ఆ ప్రకృతిలో ఉండే శక్తి రూపంగా అంతర్యామి రూపంగా దర్శించగలగటము అది సెకండ్ స్టేజ్ ఆఫ్ శరణాగతిలో నెక్స్ట్ స్టెప్ అనమాట అలా అభ్యాసం చేతనం ఆ పరిపక్వత వస్తుంది అది సెకండ్ స్టేజ్ ఇంకా ఫైనల్ స్టేజ్ ఏమిటి స ఏవాహం ఐ ఆమ్ దాట్ ఆ ఈశ్వరుడు ఆత్మరూపంగా నా హృదయము నిలిచి ఉన్నాడు ఈశ్వరుని కంటే భిన్నంగా నేను లేనేలేను అనేది అభేదజ్ఞానము ఆత్మ సాక్షాత్కారము ఉంటారు అది శరణాగతి యొక్క ఫైనల్ స్టేజ్ కాబట్టి ఈ విధంగా ఆ శరణాగతి తత్వాన్ని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది మామేవయే ప్రపద్యంతే మాయాతాం తరంతితే ఆ విధంగా శరణాగతి చేయటం వల్ల మాత్రమే మనం ఈ మాయ నుండి సంసారం మాయ నుండి మనం దాటివేయగలుగుతాము బయటపడగలుగుతాము లేకపోతే ఆ మాయాబంధంలో చిక్కుకుని దుఃఖాన్ని అనుభవించటం తప్ప మరొకట్లేదు భాష్యకారులు ఏమంటారు చూడండి తత్రైవంసతీ సో అది అట్లు ఉండగా అది అట్లు ఉండగా అంటే ఈ మాయాశక్తి చాలా హానికరమైనది మనల్ని బంధించి దీనిని అతిక్రమించటం చాలా ఏమీ తేలిక ఏమీ కాదు చాలా కఠినమైనది అని అర్థం అది అట్లు ఉండగా మరి ఇప్పుడు మనం ఏం చేయాలి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేవ మాయా వినం స్వాత్మభూతం సర్వాత్మనా ఏ ప్రపద్యంతే ఏ ఎవరైతే ప్రపద్యంతే ప్రపత్తి చేస్తారో ప్రపత్తి అనే ఒక పదం శరణాగతి చేస్తారో శరణు వేడుట ఈ ప్రపత్తి అనే పదం ఎలా వచ్చిందంటే ఇది పద పదము అంటే కాలు అని అర్థం ఫుట్ కాలు కూడా కాదు ఫుట్ లెగ్ అని కాదు ఫుట్ ఇప్పుడు ఈ పదము ఏదైతే కలదో దీని యొక్క అగ్రభాగము ఇది ప్రా అంటే అగ్రభాగము అని అర్థం అంటే ఇది పాదాగ్రము సో పాదాగ్రమును పట్టుకుంట దాన్ని ప్రపత్తి అంట అంటే శరణాగతి చేయుట సాధారణంగా కాళ్ళకి నమస్కారం చేస్తారు ఎందుకు కాళ్ళకి నమస్కారం చేయడం ఎందుకంటే శరణాగతికి సింబల్ అది కాళకి నమస్కారం చేయడం అనేది శరణాగతికి సింబల్ సో పాదాగ్రములను పట్టుకుంటా అని అభిప్రాయం ఇప్పుడు అది సింబాలిక్ కాళ్ళ కా కాళ్ళు ఎక్కడున్నాయి కొంతమంది ఏం చేస్తారంటే కాళ్ళు ఫోటో తీసి తగిలించుకుంటారు కాళ్ళు ఫోటో తీసి తగ్గించుకుంటే మంచిదే వెళ్ళి ఆ ఫోటో పట్టుకుంటే ఏమి అవ్వదు అది మనసుకి తగలాలన్నమాట కాళ్ళు పట్టుకునుట అంటే శరణాగతి చేయుట అంటే శరణాగతి చేయడం అంటే ఎవరో తెలుసుండాలి కాళ్ళు పుట్టో పెట్టేసి అక్కడ అప్పుడప్పుడు ఒకసారి పట్టేసుకుంటుంటే ఏమైపోదు కా నిజం కాళ్ళు పట్టుకున్నా ఏమీ అవ్వదు శరణాగతికి సింబల్ అది కాళ్ళు పట్టుకోవడం అనేది శరణాగతికి సింబల్ అంతేగాని కాళ్ళ దగ్గర ఏదో సం పవర్ ఉంటుంది అది నాలోకి వచ్చేస్తుంది ఐసా మనలో ఉండే యాటిట్యూడ్కి అది సింబాలిక్ అనమాట పాదములను స్పృశించుట పాదములను స్పృశించటం మంచి మంచి కల్చరల్గా మంచి చేష్ట దాన్ని నేను ఖండించట్లేదు ఓకే దాన్ని కూడా మరి అంత చేతస్తంగా ఏమక్కర్లేదు ఎప్పుడైనా పెద్దల పాదాలను స్పృశించటం వరకు బాగానే ఉంది కానీ ఆ స్పృశించటము మన హృదయంలో ఉండే భావానికి అది ప్రతీక అని మాత్రం మర్చిపోరాదు సో ఈ కాళ్ళు పట్టుకున్న అంటే అర్థం సో ఇక్కడ సర్వాత్మనా మల్టిపుల్ ఇన్సూరెన్సులు అయితే శరణాగతి కాదు మల్టిపుల్ మన మన బుద్ధి ఎలా ఉంటుంది మనం మల్టిపుల్ ఇన్సూరెన్సులు చేస్తూ ఉంటాం ఆయన ఏమంటున్నారు సర్వధర్మాన్ పరితజ్య అంటున్నారు ధర్మములను విడిచిపెట్టి అధర్మాలను పట్టుకోవడం అని కాదు అధర్మాలని విడిచిపెట్టడం ఎప్పుడూ అయిపోయింది ఇంకా ధర్మాలు ఉన్నాయి వాటిని కూడా విడిచిపెట్టి నువ్వు ఆ శరణాగతి చేయువు సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ అని రాబోయే శ్లోకాన్ని ఇక్కడ అంటే ఏమిటి ఒక్కొక్క కామనికి ఒక్కొక్క పూజ ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క వ్రతం ఇవి సర్వధర్మాలంటాయి కామ్యకర్మలకి ధర్మములోని పేరు ఈ కామ్యకర్మలన్నింటినీ చేసుకుంటూ పోవటము ఈ పిచ్చి మానేసి కేవలము పరమాత్మని మాత్రమే నీవు శరణాగతి చేయుము ఈశ్వరుణ్ణి స్వాత్మభూతము ఎప్పుడు కూడా శరణాగతి చేసేప్పుడు అలా పైకి చూస్తూనో ఎదురుగా చూస్తూనో శరణాగతి చేయడం కాదు తన హృదయంలో ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి శరణాగతి చేయాలి ఇప్పుడు కూడా గీత అన్నది బాహ్యమునందు చేసేటువంటి క్రియాకలాపానికి సంబంధించింది కాదు భగవద్గీత తత్వశాస్త్రం ఇది ఫిలాసఫీ ఇది ఉపనిషత్తు కదా శ్రీమద్భగవద్గీతసు ఉపనిషత్సూ ఉపా అంటే దగ్గర దేవుడు దగ్గరగా ఎక్కడున్నాడు చెప్పండి మీకు బాగా దగ్గరగా ఉండాలి ఎక్కడున్నాడు కొంతమంది ఏం చేస్తారంటే ఉంగరంలో ఏదో దేవుణ్ణి పెట్టుకుంటాను ఉంగరం దేవుడికి ఏదో చిన్న దేవుడు ఉంటాడు అక్కడ అలాగ ఫిక్స్ చేసుకుంటాడు ఫిక్స్ చేసుకుని ఆ ఉంగరం పెట్టుకుని అనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా అది దగ్గర బాగా దగ్గరగా ఉన్నట్లు ఇంకా దగ్గరగా ఉండాలండి అంటే అప్పుడు ఏం చేయాలి అంటే పైన ఏదైనా చిన్న బొమ్మలాటితో అయితే ఇలా పెయింట్ లాగా వేసుకుని అది దగ్గర అది కూడా దగ్గర కాదు అది కూడా స్కిన్నే అయింది కదా ఇంకా బాగా దగ్గర అంటే హృదయంలో లోపల హృదయం లోపల అయితే దగ్గర అయినట్టు కానీ అది కూడా చాలు ఆ దగ్గర కూడా చాలు ఎందుకంటే హృదయం అసలే చిన్నది దహరోల్ప దహరహకాశ అది దహరాకాశ దహరహ అంటే అల్పహ అర్థం ఎంత ఆకాశం ఉంటుంది హృదయం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే బొట్టనవేలుని మూసి మీరు పిడికిలు బిగిస్తే అంత ఉంటుంది హృదయం ఈ ఇప్పుడు ఈ పిడికిలు లోపల చిన్న ఆకాశం ఉంటుంది ఎంత ఆకాశం ఉంటుంది అల్పమైన ఆకాశం ఉంటుంది ఆకాశానికి అంగుష్ఠ మాత్ర పురుషాని కఠోపనిషత్తులో ఉంటారు అంచేతే బొటనవేలు ఆ లోపల ఉన్న ఆకాశం బొటనవేలు అంత ఉంటుంది చాలా తక్కువ ఆకాశం ఉంటుంది ఆ ఆకాశంలోనే దేవుడు ఆకాశంలోనే నేను ఎంతమంది పడతారు ఆకాశంలోనూ ఇంతమంది పట్టరు ఒకే వరలో రెండు కత్తులు ఎలా ఆ ఆకాశంలో ఇంతమంది పట్టరు ఎవరో ఒకళ్ళే పడతారు మీరు సెటిల్ చేయండి మీరు ఈ అహంకారాన్ని కూర్చోబెడతారా లేకపోతే దేవుణ్ణి కూర్చోబెడతారా యూ హు సెటిల్ ఇట్ రెండు అట్టి పెడదామంటే కొద్ది అద్వైతం రెండు ఉండాలంటే ద్వైతం అది కుదరదు ఎవరో ఒకళ్ళే ఉండాలి దాన్ని అద్వైతం పడతారు కాబట్టి ఆ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు మరి ఆత్మ నా మాట ఏమిటందు కాదని పరమేశ్వరుని ఇచ్చేసేమో నేనేమైపోతాను అంటే వారు వెర్రివాడ ఆ పరమేశ్వరుడు నీ రూపంగానే నీ ఆత్మచైతన్యం రూపంగానే ఉన్నాడు స్వాత్మభూతం పరమేశ్వరం సర్వాత్మన ప్రపద్యంతే సర్వాత్మన ప్రపత్తి చేయాలి అంటే పూర్ణంగా ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి ఉండాలి ఇప్పుడు మందు వేసుకుంటున్నాడు మందు వేసుకోవాలి అట్లా మందు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఔషధం జాహ్నవీతోయం అని వేసుకోవాలి ఇది మందు ఇదేమో ఆ ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు లేకపోతే మెరక్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఫలానా డాక్టర్ గారు ఇచ్చారు అని చేత వేసుకుంటున్నాను తగ్గితే తగ్గినట్టు లేకపోతే లేదు నా ప్రారంభం ఎలా ఉందో అని వేసుకోకూడదు అందేలా వేసుకోవాలంటే ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపమే ఆ పరమేశ్వరుడు అనుగ్రహానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని మందు వేసుకోవాలి వైద్యుడు నారాయణు హరి ఆ నారాయణుడే ఆ శ్రీహరి హరి అంటే దుఃఖములను పోగొట్టువాడు ఆయనే నారాయణ రూపుడు నారాయణుడు ఆయనే ఈ వైద్యుని రూపంలో వైద్యుడు హృదయంలో ఆత్మరూపంగా ఆయనే ఉన్నాడు ఆయనే ఈ వైద్యుని రూపంలో వచ్చి ఇదిగో ఈ ఔషధము కూడా ఆయన స్వరూపమే ఇది నాకు ఇచ్చినాడు ఇది నేను వేసుకుంటున్నాను ఇంతకీ ఇది నా కోసం కానే కాదు శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలేవరే దేహము ఇది శిథిలం అవడం ఖాయం దీనికి సపోర్ట్ ఇవ్వడం కోసం నేను ఈ ముందు వేస్తున్నాను నా స్వరూపానికి ఏమీ అక్కర్లా అని దానికి వినాశమే లేదు అని అలాంటి భావనతో మందు వేసుకుంటే ఆ మందు కూడా శరణాగతి అవుతుంది భోజనం చేస్తే ప్రాణ స్వహ హృదయంలో ఉదరంలో వైశ్వానరాజ్ని రూపంగా శ్రీకృష్ణుడు ఉన్నాడు అహం వైశ్వానరో భూత్వ రాణి నాందేహమాశ్రిత నా హృదయ నా ఉదరంలోనే కాదు సకల ప్రాణుల ఉదరంలో ఆ శ్రీకృష్ణుడే వైశ్వానరాజ్ని రూపంగా ఉన్నాడు జఠరాగ్ని రూపంగా ఉన్నాడండి అక్కడ కూర్చుని మురళి వాయుస్తో కూర్చున్నాడు అనుకున్నారు జఠరాగ్నియ్యి ఉన్నాడు అని ఆ జఠరాగ్ని రూపంగా ఉండే ఈశ్వరుడికి ఇది నైవేద్యము అయిపోయింది గొప్ప యజ్ఞం దాన్ని యజ్ఞము అంటారు సో అది శరణాగతి కాబట్టి ఆ సర్వాత్మన శరణాగతి చేయాలి దాన్ని సర్వ సర్వాత్మన సర్వభావేన అని మళ్ళీ పదిహేనో చోట వచ్చింది అంతేగాని ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ లేతే పీస్ ఫీల్ అంటారు ఓపెసరు ఓపెసరు అలాగో కాదుకూడదు సర్వాత్మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి శరణాగతి చేయవలెను ఎవరైతే అలా శరణాగతి చేస్తారో ఏ ప్రపద్యంతే తే మాయామేతాం సర్వభూతమోహిని తరంతి అతిక్రామంతి వాళ్ళు ఈ మాయను తరించి వేస్తారు శరణాగతి చేసిన వారు మాయను తరించి వేయుట అంటే అర్థం ఏమిటి మాయ యొక్క ప్రభావంలో పడకుండుట అంతే తరించడం అంటే ఇలా గెంతులు వేసేయడాలు ఏముండవు ఇప్పుడు సర్పమని వీడు భ్రమపడ్డాడు అదే మాయ దాన్ని తరించడం అంటే ఏమిటి అది భ్రమయ్య సర్పం లేదు ఏం లేదు అది భ్రమ అని తెలుసుకున్నాడు తెలుసుకోవడమే తరించటము ఇప్పుడు ఈ శరణాగతి గురించి శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణుల వారు చాలా బాగా చెప్పేవారు శరణాగతి యొక్క తత్వాన్ని బాగా మనస్సుకొచ్చేట్లా చెప్పిన మహాత్ములు కొంతమంది ఉన్నారు వాళ్ళలో క్రమంలో మనం చెప్పాలంటే శ్రీకృష్ణుడు ఎలాగో చెప్తున్నాడు తర్వాత శ్రీరామకృష్ణుల వారు చెప్పారు తర్వాత శివానంద మహారాజ్ చెప్పారు శరణాగతి గురించి చాలా అద్భుతంగా చెప్పారు మీకు నేను చెప్తాను ఎలా చెప్పారను సో శ్రీరామకృష్ణుల వారు ఏమని చెప్పారంటే చూడు భక్తి అంటే ఏవో పువ్వులో ఏవో పట్టుకొచ్చి దేవుడు పట్టం మీద పెట్టేసి అయిపోయింది భక్తిని మళ్ళీ సంసారంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు భక్తి ఎక్కడ ఉన్నట్టు దేవుని మీద ఉన్నట్ట సంసారం ముందు ఉన్నట్ట సంసారమునందే ఉన్నట్టు కదా ఓ దేవాన్ని పూజ చేస్తున్నాను నాకు ధనము నిన్ను అంటే వీడు దేవుని పూ ప్రేమించినట్ట ధనాన్ని ప్రేమించినట్ట ధనాన్ని ప్రేమించినట్టే దేవుడు కాబట్టి ఊరుకుంటున్నాడు ఆయన ఏమీ ఎదురు చెప్పకుండా అన్నింటినీ సహిస్తాడు మీరు దేవుణ్ణి కామనతో పూజించిన తీరులో మీరు ఫ్రెండ్తో కానీ భార్యతో కానీ కొడుకుతో కానీ వ్యవహరిస్తే ఆ సంబంధంలో తేడాలు వచ్చేస్తాయి ఇప్పుడు భార్యతోటి నువ్వు రోజు నాకు అన్నం వండి పెడుతున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎలా ఉంటుందండి అప్పా ఎంత తప్పు అంటే మీకు సహ సహజంగా ప్రేమ లేదనమాట అంటే రేపొద్దున్న నాకు ఎది అనారోగ్యం వస్తే వండక వండలేకపోతే ఇంకా ప్రేమ ఉండదు వండితేనే ప్రేమ అలా అసలు అననే కూడదు నీవు ఎలా ఉన్నా నేను ప్రేమిస్తున్నాను అది ప్రేమ అంటే అలాగే హే ఈశ్వర నువ్వు సుఖాన్ని ఇవ్వాలా దుఃఖాన్ని ఇవ్వాలా నీ ఆయన కూడా ఎలా చూస్తాడు ఏదో ఒక కర్మఫలంగా ఇస్తాడు కర్మఫల దాత అదే కానీ హెడ్ హాక్గా వీడు బాగా గట్టిగా స్తోత్రం చేశాడు కాబట్టి వీడికి సుఖమియ్యి వాడేమో నిద్రపోతున్నాడు ఏ స్తోత్రం చేయదు కాబట్టి వాడికి దుఃఖం అలా ఇస్తే బాగుండు ఉంటారు అప్పుడప్పుడు భక్తులు కానీ దేవుడు అలా చేయడు దేవుడు అలా చేయడు ఆయన యొక్క లోపల రూపంగానే ఇస్తాడు వీడు ఎన్ని స్తోత్రాలు చేసినా వీడికి దుఃఖాన్ని ఇచ్చినా కూడా వీడు ఆశ్చర్యం కూడా అక్కర్లేదు కాబట్టి స్తోత్రాలు చేసేసుకుంటూ పోవాలి సుఖ దుఃఖాలు రెండు ప్రసాదమని స్వీకరించాలి మంచిది శ్రీరామకృష్ణ వారు ఎవరన్నారంటే నీకు భక్తి యథార్థమైన భక్తి అంటే శరణాగత భక్తియే యథార్థమైన భక్తి ఆ భక్తి నీకు అవ్వాలి అంటే సంసారమునందు పూర్ణమైన విరక్తి తప్పదు భక్తి అనేది ఒక సిబ్బే ఈ త్రాసుకి ఒక సిబ్బే భక్తి ఇంకో సిబ్బే సంసారాసక్తి ఈ సంసారాసక్తి కిరందకపోతే భక్తి పైకి వెళ్తుంది సంసారాసక్తి పైకి వెళ్తే భక్తి ఏమవుతుంది కిరందకి పోతుంది కాబట్టి ఏ మేరకు సంసారమునందు ఆసక్తి అల్పంగా తగ్గి ఆ మేరకు భక్తి బాగా దృఢంగా ఉంటుంది కాబట్టి సంసారము ఏడల పూర్ణమైన వైరాగ్యం ఎప్పుడైతే సిద్ధిస్తుందో అప్పుడు పూర్ణమైన భక్తి వేడికి సిద్ధిస్తుంది అని ఆయన అదొక ప్రిన్సిపల్ రెండవ ప్రిన్సిపల్ ఆయన ఏం చెప్పారంటే ఇది కలియుగము ఈ యుగంలో మీరు యజ్ఞాలు యాగాలు తపస్సులు దానాలు ధర్మాలు చేయలేరు ఆత్మజ్ఞానము అన్నది కూడా కఠినమే భక్తి చక్కటి తరణోపాయము దీనికి ఆయన శ్రీరామకృష్ణ వారు యుగ ధర్మము అని పేరు పెట్టారు యుగ ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు ఇన్ఫర్మేషన్ యుగ అంటే ఇదంతా ఈ కాలం ఎటువంటి కాలం ఇది ఇన్ఫర్మేషన్ కాలము అంటే టెక్నాలజీ వల్ల ఐ ఐటీ అంటారు ఐటీ యుగము అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగము అని అన్నట్టుగానే ఆయన ఏమన్నారు ఈ కలియుగము దీనికి ధర్మమున్నది యుగ ధర్మము అదేమిటంటే భక్తి భక్తి అంటే మనం మామూలుగా ఇందాక చెప్పాం చూడండి అలా కాదు పూర్ణమైన ప్రేమ అంటే ఈశ్వరుణ్ణి సర్వాత్మన శరణాగతి చేయుట అదే భక్తి అనే మాటకి అర్థం ఇక్కడ సో అలా ఆయన అలా చెప్పేవారు ఇంకో మాట అనేవారు శ్రీరామకృష్ణు వారు ఏమనేవారు అంటే చూడండి ఈ ఇంద్రజాలము అంటారు అంటే మాయ గురించి మాట్లాడుతున్నాం కదా ఈ మాయ నుంచి బయటపడ్డానికి ఇలాగా ఆయన దృష్టాంతము చేపలు పట్టి దృష్టాంతం చెప్పారు ఆయన ఈ నది తీరాను ఉండేవారు బెంగాల్లో ఇంకేతంలో చేపల దృష్టాంతం అన్ని దృష్టాంతాలు చేపలు నదులు వాటి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండేవి ఎనీవే ఇప్పుడు ఈ చేపలు ఏం చేస్తాడంటే నదిలో నదీ లేక జలాశయంలో కొంత లోతుకు నడిచి వెళ్తాడు మోకాళ్ళ వరకు దిగుతాడు నీళ్ళలో దిగి ఆ వలన ఇలా విసురుతాడు విసిరినప్పుడు ఇతని కాళ్ళ దగ్గర ఏ చేపలు ఉంటాయో అవి ఆ వలలో పడవు ఇతని కాళ్ళకి దూరంగా ఏ చేపలు ఉంటాయో అవన్నీ వలలో పడతాయి అవి కొన్ని చేపలు ఏం చేస్తాయంటే వీడు దిగుతూ ఉంటే ఎయ్ వీడు వస్తున్నాడని దూరంగా పారిపోతాయి అవన్నీ వలలో పడిపోతాయి ఎంత దూరంగా పారిపోయినా కూడా ఈ వల చాలా దూరంగా విసురుతాడు చాలా విశాలమైన ఏరియాని కవర్ చేస్తున్నాడు అవి పారిపో పారిపోయినా ఎక్కడికి పారిపోవు ఆ వలలోనే ఉంటాయి మేము వలలో ఉన్నాయని తెలియదు వాటికి మేము వలలో ఉన్నాయి అని అనుకోవే మేము బాగానే ఉన్నాయనుకుంటాడు ఇతను ఆ వలలా కొంతసేపు అట్టేపెట్టి అప్పుడు స్లోగా ఇలా తీస్తూ ఉంటాడు తీసినప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అప్పుడు వాటికి తెలుస్తుంది మనం వలలో పడ్డాను అలాగే మనిషి కూడా సంసారం అనే వలలో చిక్కుకుని ఉంటాడు కానీ నేను వలలో ఉన్నానని అనుకోడు అస్లోగా వల్ల తీసినప్పుడు వీడికి ఏ రోగమో హార్ట్అటా వచ్చినప్పుడు అప్పుడు తెలుసు వారిని తసరిగా మనం సంసారం అనే వలలో ఉన్నాను అప్పుడు తెలుస్తుంది లేకపోతే మనం మనం వల్ల ఏమో ఉన్నాం అనుకుంటే ఆ చేపలన్నీ అలా అనుకుంటాయి ఎనీవే వీడి కాళ్ళ దగ్గర కొన్ని చేపలు ఉంటాయి వీడి కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అవి వల్ల పడవు ఎందుకంటే వీడు వెళ్ళి వలలో పెడితే కానీ కాళ్ళని అవి ఆ చేపలు వల్ల పడవు వీడు కాళ్ళని వలలో పెట్టడు కదా వలకి బయటే ఉంటాయి కదా కాళ్ళు కాబట్టి కాళ్ళ దగ్గరున్న చేపలు వలలో పడవు అదేవిధంగా ఎవళ్ళైతే పరమేశ్వరుణ్ణి కాళ్ళు పట్టుకుంటారో అంటే శరణాగతి చేస్తారో వాళ్ళు ఈ మాయాజాలము నుండు జాలము వల మాయా అనే వలలో పడకుండెదరు అది శరణాగతి అయితే ఈ శరణాగతి గురించి శివానంద మహారాజ్ ఏమని చెప్పేవారంటే రెండు ప్రిన్సిపుల్స్ చెప్పి మూడు ప్రిన్సిపుల్స్ అని చెప్పేసి క్లాస్ ముగించేస్తాను నెంబర్ వన్ ఈ జగత్తులో సర్వము పృథివ్యక్తేజో వాయు ఆకాశములు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గ్రహములు సర్వము ఈశ్వరుడు మాత్రమే అని ముందు తెలుసుకోవాలి అది శరణాగతిలో ఫస్ట్ స్టెప్ అర్థం ఎందుకంటే సర్వం కల్విదం బ్రహ్మ సర్వము ఈశ్వరుడు మాత్రమే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఈ సృష్టిలో ఏ చలనము ఏ యాక్షన్ ఏ కదలిక కలిగినా చిన్న కదలిక కావచ్చు క్షీమపాకటం లేకపోతే పెద్ద కదలిక కావచ్చు గ్రహములు అవి సూర్యుడి తిరగడం అయితే కొత్త కొత్త నక్షత్రాలు పుట్టడం పాత నక్షత్రాలు నశించటం గెలాక్సీలు నశించిపోవటం కొత్త కొత్త గెలాక్సీలు పుట్టడం ఇటువంటి చిన్న అతి చిన్న దగ్గర నుంచి అతి పెద్ద కదలికలు క్రియలు ఏవైతే ఈ సృష్టిలో జరుగుతున్నాయో ఆ సర్వము ఈశ్వరుని యొక్క సంకల్పము చేతనే జరుగుతున్నవి అని తెలియాలి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు చీమ కుట్టింది అంటే అది ఈశ్వరుని యొక్క సంకల్పం చేతనే కుట్టింది లేకపోతే కుట్టదు అని స్పష్టంగా తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు యాక్సెప్టెన్స్ ఈజీ అవుతుంది ఇప్పుడు ఫలానా ఎప్పుడో ఎలక్షన్ అయింది అనుకోండి ఎవరో పార్టీ వాళ్ళ దగ్గర లేకపోతే ఇది ఈశ్వరుని యొక్క ఇచ్ఛ అని మీరు తెలుసుకున్నారనుకోండి మీరు దాంట్లో అప్పు వచ్చేసేది ఉండదు సపోర్ట్ చేసేది ఉండదు కాదు ఇదంతా కూడా తేడా వచ్చేసింది అనుకున్నారంటే అర్థం ఏంటి మీకు ఈశ్వరుని యొక్క ఇచ్ఛ గురించి తెలియలేదన్నమాట ఇప్పుడు వేసంకాలం వచ్చింది అనుకోండి వేసవకాలాన్ని తిడుతూ కూర్చున్నారనుకోండి మీరు అంటే మీరు ఈశ్వరుని యొక్క సంకల్పం చేతనే వేసవ కాలం వచ్చింది లేకపోతే ఎలా వచ్చింది అంటే మీరు మరి ఈశ్వరుని యొక్క సంకల్పాన్ని వ్యతిరేకిస్తున్నట్ట కాబట్టి ఈ సృష్టి మళ్ళీ చెప్తున్నా అదే ప్రిన్సిపుల్ ఈ సృష్టిలో ఎక్కడ ఎప్పుడు ఏది జరిగినా ఈశ్వరుని యొక్క సంకల్పము చేతనే జరుగుతుంది ఈశ్వరాస్ విల్ ఉంటుంది అది రెండవ మూడో ప్రిన్సిపల్ అది కనుక మీరు ఆ అనుభవానికి తెచ్చుకోగలిగితే ఆ యాక్సెప్టెన్స్ని తెచ్చుకోగలిగితే ఇంకా మీరు జీవితాన్ని జయించేసి పెట్టే ఏది మిమ్మల్ని భయాన్ని కలిగించలేదు మీకు మనస్సుకి కల్లోలాన్ని పెట్టగలిగింది ఏది ఉండదు ఈ సృష్టిలో ఇది రెండు మూడో ప్రిన్సిపల్ ఏమిటంటే ఈనా దేహములో ఏ చేష్ట అంటే తిన్న అన్నం అది అది జీర్ణమైన గుండె కొట్టుకుంటున్నా కళ్ళు చూస్తున్నా చెవులు వింటున్నా ముక్కు ఆఘ్రాణిస్తున్న సర్వకర్మేంద్రియముల యొక్క వ్యాపారములు సకల జ్ఞానేంద్రియ వ్యాపారములు మనస్సు యొక్క మననము బుద్ధి యొక్క నిశ్చయ జ్ఞానము సర్వము కూడా ఈ దేహమునందు ఆ యొక్క అనుగ్రహము చేతనే పనిచేయుచున్నవి సర్వము అంటే అహంకారాన్ని పూర్తిగా త్యాగం చేసేయటం మాట్లాడుతున్నాము అంటే యొక్క అనుగ్రహము చేతనే వాక్కు వాగింద్రియం పనిచేస్తోంది ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే కన్ను చూడగలుగుతోంది చెక్షు వా వాచోహ వాచం శ్రోత్ర శ్రోత్రం మనసో మనహ ఈశ్వరుడే ఈ సకల శక్తులను ఇంద్రియములను ప్రవర్తిల్లజేయుచున్నాడు అని ఈ మూడు అంశముల యొక్క పూర్ణమైన అవగాహన స్పష్టంగా తెలుసుకోవడం ఏదైతే కలదో ఆ తెలివికి ఆ ఎరుకకు శరణాగతి అని పేరు ఇది శివానంద మహారాజు యొక్క వ్యాఖ్యానం శరణాగతి నా ఉద్దేశంలో ఇంత సరళంగా ఇంత సమగ్రంగా వ్యాఖ్యానం చేసిన సందర్భాలు చాలా అరుదుగా కనపడతాయి కాబట్టి శ్రీకృష్ణుడు శంకరుడు శ్రీరామకృష్ణుల వారు శివానంద మహారాజ్ ఆ పరంపర ఆ శరణాగత తత్వాన్ని మనం అర్థం చేసుకుని జీవితంలో కృతార్థులము కావలేము ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవశిష్యే శాంతి